స్తోత్రం నైనా పరిశుద్ధిడా మైమోన్నతడా సరశక్తి మంత్రుడా జీవంగల ప్రభానికే వందనాలు ప్రభ నిన్న నేడినంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభ రాణబిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి యేసు ప్రభ జీవంగల తండ్రి నీకే కొట్లాది వందనాలు ప్రభ యేసు ప్రభానికే వందనాలు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రభ మమ్మల్ని భద్రపరిచి ఏర్పరచుకున్న తండ్రి నీకే వందనాలు ప్రభ యేసు ప్రభానికే వందనాలు దేవా ఈ యేసు ప్రభా యేసుకృష్ణ పతక మీటింగ్ పత ఒక్క గంటల తోడే నడిపించి మాకు విజయం ఇచ్చిన దేవానికే వందనాలు ప్రభ మీరు పాటల ద్వారా మీరు మై పొందండి వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి బలపరచండి దేవా దీవించండి అయినా మమ్మల్ని ఆశీర్వదించండి రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభయ ఏసు ప్రభాని జీవమైన వాకు చేత మమ్మల్ని భద్రపరచండి ప్రభ ఏసు ప్రభానికే వందనాలు వినగన చెవులు హృదయాన్ని మాకు దయచేయండి మమ్మల్ని ఇంకా సంపూర్ణంగా స్వసత విడుదల దయచేయండి ప్రభ ఇంకా నీ రాకడకు మేము బలమైన సేవ చేయాలా ప్రభావ బలమైన పాత్రగా మమ్మల్ని వాడుకోండి ప్రభావ నీ చిత్తం ఏమైనదో నీ సంకల్పం ఏమైనదో నీ కృపలు మామకు మమ్మల్ని యేసుప్రభ దీవించి ఆశీర్వదించి నెరవేర్చండి ఏసు ప్రభ నీకే వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ యేసు ప్రభ మా ప్రార్థనంతా తోడే నడిపించి విజయాన్ని దయచేసి రక్షించుకోండి రాకడకే మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నజలను ఏసుకు సం అడి వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ మీరు పాట పాడండి సిస్టర్ శ్రీమంతున్నా ఆత్మక అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతున్నా ఆత్మక అభిషేకమా అభినయ సంగీతమాధారీ నా బలిపీ పీఠమా నిర తపకూట నాకు నివాసమా శు నా బలి పీఠమా నిర నాకు నివాసమా నన్ను నీవు పిలచి నా పిలుపు రహస్యమా నన్ను నీవు పిలచి నా పిలుపు రహస్యమా ఇది ఏ నీత్యాగ సంకేతమా ఇది ఏ నీత్యాగ సంకేతమా శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంకేతమా మహిమల పరిచర్య పొంది నందున అధైర్య పడను కృప పొంది నందునా మహిమ గల పరిచర్య పొందినందున ఆధైర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నీ పోలికగా పునంది నీ పోళికగా శ్రీమంతుడా ఆత్మక అభిషేకమా నా అభినయ సంగీతమా తీన శిఖరము నీసింహాసనము నరపుతృలకీ వారసత్వము శిఖరము నిసింహాసనము నరపుతృలకీ వారసత్వము వాగ్దానమూలాన్ని నిర్వీచుచుంటివాగ్దానమూల నిర్వీర్చు చుంటివా వాగ్దానపూర్ణుడా నాయ్యా వాగ్దాన పూర్ణుడా నాయసయ్యా శ్రీమంతుడా ఏ సయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా అభినయ సంగీతమా ప్రేజ్ దేజ్జలాడ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్లాడ్ జర్మయా బ్రదర్ ప్రేజ్లాడ్ బ్రదర్ ప్రేజ్లాడ్ సిస్టర్ చెమంటే నిన్న మూసుకుందాం ప్రార్థన చేస్తాం దేవుని చెప్తాం సోతం అజ పరిశుద్ధ సర్వ సృష్టికర్త మహోన్ నరానికి వంద రజ ఇదిగో రాజా యేశ్వర ప్రభా యొక్క విలువైన అవకాశం ఇచ్చిన నీకు ఉన్నాను రాజా నీ యొక్క వాకుకే మేము వేచి ఉన్నాం రాజా అవును యశ్వరప్రభ మీ వాక్యం విని ఏడా మాకు విశ్వాసం అనేది అధికమవుతుంది రాజా అవును యశ్వర ప్రభా నీ యొక్క వాక్యం అనేది మాకు జీవమై ఉన్నది రాజా యేశ్వర ప్రభా ఇదిగో రాజా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడను రాజా నాకు తలంపులు తీసివేను రాజా యేశ్వర ప్రభా నీ యొక్క తలంపుల నీ యొక్క పశుత్మ నడిపంపుల ద్వారా మీరు నడిపించండి రాజా యేశ్వర చెప్తున్న వాక్యం ద్వారా దేవ ఈశ్వరం అందరూ నడిపింపు దయచేసి దేవరిని కత్మకాన్ని జరిపించమని వేసిన ప్రసంత్రి ఆ మేన్ జేమ్స్ జేమ్స్ చూసాం సిస్టర్ జేమ్స్ మొదట అధ్యాయం వినిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తుంది జేమ్స్ లో చూసుకున్న వాక్యం మనము జేమ్స్ ఫిఫ్త్ వర్స్ నుంచి ఎయిత్ వర్స్ వరకి దయచేసి మనం చదువుతారండి జేమ్స్ మొదటి అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వర్షం వరకు మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి ఫస్ట్ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి ఎయిత్ వర్స్ వరకు ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యువర్ లేక్ ఆఫ్ ద విజడమ్ లెట్ ఇమ్ ఆస్ గాడ్ హూ గివ్స్ జెన్యున్లీ టు ద ఆల్ విదౌట్ రీఅప్రోచ్ అండ్ ఇఫ్ It will be given him, but let him ask the faith with no doubting. For the one who doubts is like a wave of the sea, that is driven and toasted by the wind. For that the person must not supposed that he will receive anything from the Lord. But he, he is a double-minded man, unstable in all the ways. That's right. The truth is, if you are the God of God, హలుయ మీరు డౌట్లో అడగొద్దంట హేత్ గురించి మాట్లాడుతున్నాం మేడం విశ్వాసం గురించి మాట్లాడుతున్నాము ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు మనకి డౌట్ అనేది ఉండొద్దంట హలుయా బట్ లెట్ ఇమ్ ఆస్క్ ఇన్ ద ఫేత్ విత్ నో డౌటింగ్ హలుయా విత్ నో డౌటింగ్ ఫర్ ద వన్ డౌట్స్ హలోయ ఎవరైతే ఆ డౌట్ డబుల్ మైండెడ్తో ఉంటారో హలుయ వాళ్ళకి హల్వియా అన్స్టేబిలిటీ మైండ్ ఉంటుందంట అన్స్టేబిలిటీ మైండ్ అంటే కరెక్ట్ గా హియా ఒకటే ఆలోచించారంట అవుతుందా జరుగుతుందా జరగదా జరిగితే ఎట్లా జరుగుతుంది అన్ని క్వశ్చన్స్ అనేది వాళ్ళే వేసుకుంటారంట హలుయా ఏ వాక్యం అంటుంది దే ఇట్స్ అన్ అన్స్టేబిలిటీ ఇన్ ఆల్ ఇస్ వేస్ హలుయా అన్స్టేబుల్ ఇన్ ఆల్ వేస్ అంట హయా ఒక్క విషయంలో కాదు హల్వియా ఫేత్ విషయంలో కాదు ప్రతి ఒక్క విషయంలో తను ఏమంట అన్స్టేబిలిటీ ఉంటుంది అంటారు అలుయ్య అంటే దేవుని ఒక వాక్యం విన్నప్పుడు అలుయ మనకి విశ్వాసం ఎప్పుడైతే ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని ఒక విశ్వాసం ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుంది అల్లుయ లూక్ సెవెంటీన్ ఫైవ్ లో ఉంది అపోల్సివ్ సెట్ టు ద లాట్ ఇంక్రీజ్ అవర్ ఫేత్ అంటారు అలూయా మాకు విశ్వాసం అధికం చేస్తూ ప్రమాణిస్తే దేవుణ్ణి అడుగుతారు అలుయ ఈ యొక్క విశ్వాసం ఎప్పుడు మనకి అధికమవుతుంది అలూయా దేవుని ఒక వాక్యము విన్నప్పుడు అవునా కదా అలుయా దేవుని యొక్క వాక్యం లిఖించబడి ఉన్నది హలుయా దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు నీకు విశ్వాసం అనేది అధికం అవునా కదా దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనకి ఏమవుతుంటది విశ్వాసం అధికమవుతుంది బలం వస్తుంటది నీ యొక్క సోల్ నా గొప్ప దేవుడు నాసే దేవుడు చేసే దేవుడు హల్వియా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్ హలుయా అప్పుడు నీ యొక్క మైండ్ అనేది ఒక స్టెబిలిటీకి వస్తుందంట హల్వియా నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు నిజమైన దేవుడు నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అనేసి నీ యొక్క మైండ్ నీకు చెప్తా ఉంటుంది అంట అల్లుయ మైండ్ నీకు చెప్తా ఉంటుంది ఎప్పుడు నువ్వు వాక్యం విన్నప్పుడు చూడు నువ్వు దేవుల్లో గడపడినప్పుడు అల్ నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు నీకు సమస్య ఉంది ఆ సమస్య విషయంలో నువ్వు ఆలోచిస్తావు అవుల్య ఎంత ఎంత మైండ్ మనం ఎప్పుడైతే ఉంటామో మన సమస్యల గురించి మనం ఆలోచిస్తుంటాం అవలూయా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం ఇది జరుగుతుందా జరిగితే ఎలా జరుగుతుంది కాదు ఇది జరిగే విషయం కాదు ఇది టైం పడుతుంది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నా కార్యం జరుగుతలేదు నా జీవితంలో కార్యం అని ప్రార్థన చేస్తూనే ఉన్నా అంటాడు హల్వియ ఎందుకు హల్వియ విశ్వాసం లేదు అంటే డబుల్ మైండెడ్ డౌటెడ్ ఉన్నారు అల్వియా దెర్ ఇస్ నో స్టేబిలిటీ ఇన్ ద మైండ్ అండ్ ఇస్ వేస్ట్ హల్వియా విషయంలో ఆయన మైండ్ లో ఆయన వేస్ లో అన్స్టేబిలిటీ మైండ్ అంట అలుయా అన్స్టేబిలిటీ మైండ్ ఉన్నాడు కాబట్టి అతను ఏమైనా అంట అలుయా ఆ ఒక ఏదైతే అంశం ఏదైతే కోరిక ఏదైతే అతనికి కావాల్సింది అతనికి దొరుకుతలేదంటే డబుల్ మైండెడ్ ఉన్నాడంట అలుయ డబుల్ మైండెడ్ ఉన్నాడు డబుల్ మైండెడ్ ఎప్పుడు ఉంటుందంటే సైతాన్ గడు మీతో మాట్లాడుతున్నప్పుడు అలుయా సైతాన్ గడు మీతోనే మాట్లాడుతున్నప్పుడు నీ చో దగ్గర వస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇది జరిగది ఇది కాని విషయం ఇది నీ జీవితం జరగదంటే జరిగదు నీ జీవితంలో జరగదంటే జరిగది అప్పుడే మోకాల మీద ఉండి ప్రార్థన చేయాల ఏమని దేవా ఏసు ఇదిగో సైతాన్ కాడంతో మాట్లాడుతుంది ఇట్లా అంటుండే కానీ దేవ యేసు నా జీవితంలో నువ్వు ఎన్నో అద్దుతాలు చేసినావు అవునా కదా నా జీవితంలో ఎన్నో అద్దుతాలు చేసావు యేసుప్రభ ఎన్నో మిరాకల్స్ నా కళ్ళాల్లో చూసినా యశ్వ్రభ నేను సేవకు వెళ్తుంటే దేవ యశ్వ ప్రభ ఎంతో మంది సుస్థత పొందిరు నేను చర్చికు వెళ్తుంటే ఎంతో మంది సాక్షులు విన్నాను ఎస్సుప్రభ నువ్వు గొప్ప దేవుడు ఎస్సు ప్రభా నా జీవితాన్ని కూడా జరిపించే ఎస్సుప్రభ కటాకట్ మాట్లాడాల దేవుతో ఎస్సుప్రభ నాకు ఇది జరగాల విసుప్రభ నా జీవితం ఇది ఖచ్చితంగా కావాలి ఎస్సుప్రభ లేదంటే దేవ యస్సు ప్రభా నీ చిత్తం బయలుపరచండి లేదంటే నీ చిత్తం బయలుపరచండి ఎస్సు ప్రభ నాకు నీ యొక్క చిత్తం బయలుపరచండి అది కొన్ని విషయంలో మనము ఎరతెరిగా ప్రార్థన చేస్తాం కానీ అది దేవుని ఒక విల్ అనేది ఉండదు హేవునొక విల్ అనేది ఉండదు మనమేమనుకుంటాం దేవుడు జవాబిస్తలం అలాంటప్పుడు ప్రార్థన మార్చి ప్రార్థన చేయాలి అల్వియా దేవ యశుప్రభ నీ యొక్క చిత్తం నా ఎడల ఎలా ఉంది నీ చిత్తం నా ఎడల ఎలా ఉంది యశుప్రభ అనేసి దేవుడిని మూట నువ్వు మోకాల నుంచి ప్రార్థన చేసినట్టయితే దేవుడి నీకేం చూస్తారంట ఆయన ఒక ప్లాన్ అనేది బయలుపరుస్తారంట ఎప్పుడు నాకు వాక్యం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది నా మైండ్ లా అలూయా నాకు మొలపెట్టము నీకు గ్రహించలేని గొప్ప రాశలు బయటపడుస్తాడు అవునా కదా గొప్ప రాశలు బయటపడుస్తాడు దేవుడు అలూయా నాకు రీసెంట్ గా హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి నేను ఎప్పటి నుంచోస్ ప్రభును అడుగుతా ఉన్నాను ఎస్సు ప్రభా నాకు ఈ యొక్క హెల్త్ ఇష్యూ పోవాలి ఎస్సు ప్రభా నాకు నేను దగ్గర నెల నర నుంచి ప్రారంభిస్తున్నాను వన్ మంత్ అవుతుంది అనుకోండి వన్ మంత్ ఎయిట్ డేస్ అనుకోండి ఎయిట్ డేస్ అనుకోండి సో నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా దేవా ప్రభ దర్శనం ద్వారా మాట్లాడు దేవా ఇస్తు ప్రభ కళ ద్వారా మాట్లాడు ఎస్తు ప్రభ వాక్యం అంటే ఒక్క జవాబు అనేది వస్తులేదు నాకు ఒక జవాబు నేను మదన పుట్ట ప్రాథం చేసి లంచ్ అయిన తర్వాత మద్యనం మద్యన పుట్ట చేసి పడుకున్నాను నాకు ఒక కళ వస్తుంది అల్వియా నాకు ఒక కళ వస్తుంది నేను రెస్ట్ రూమ్ వెళ్ళాను అల్వియా రెస్ట్ వెళ్ళిన తర్వాత ఆ ఒక క్రిమోలు ఉంటాయి కదా నాకు చూపిస్తుడు అంత ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంది అది వెళ్ళిపోతుంది అనేసి అల్వియా వాష్రూమ్ లో ఎట్లా చూపిస్తుందంటే వైట్ బైట్గా నట్టలు అంటారు నట్టలు ఇట్లా స్టార్ స్టార్ గా స్టార్ స్టార్ గా చూపిస్తుంది అంతా దుంకుతున్నాయి అవి ఆ ఇన్ఫెక్షన్ ఉంది కదా ఆ ఇన్ఫెక్షన్ మొత్తం దుంకుతా ఉంది అప్పుడు దేవునికి యశప్రభుకి మోకాల మీద ప్రార్థన చేసి దేవ యశ్వభ ఇన్ని రోజుల తర్వాత నాకు చూపించిన వేసవప్రభు నా ఇన్ఫెక్షన్ మొత్తం పోతుందని నాకు చూపిస్తున్న వయస్వ ప్రభు నీకు వందనాలని మోకాల మీద ప్రార్థన చేసె ఎప్పుడు నువ్వు ఎడ తిడగా నువ్వు విదౌట్ సీసింగ్ ఇఫ్ యు గోయింట్ ఇప్పుడే నీ యొక్క జీవితంలో దేవుడు అద్భుతంగా చేస్తాడు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు దేవుడు నీకు దూరం లేడంట అల్లుయా దేవుడు ఎప్పుడు కూడా రెడీ ఉంటాడంట నువ్వు ఏం ప్రార్థన చేస్తాం నేను వినాలా నేనేం ప్రార్థన చేస్తాం వినాలా నువ్వు ప్రార్థన చేయడా చేస్తే దేవుడు రెడీ ఉంటాడంట వినడానికి నిజంగా దేవునితో నువ్వు సమయం గడిపినప్పుడు హల్ దేవునితో సమయం గడిపినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంట తప్పకుండా బయలుపడుస్తారు అల్లియా మనం అనుకుంటాము అల్లియా దేవుడు బయలుపడుస్తున్నారు అనుకుంటాం అల్లుయా పేషెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ పేషెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ దేవుని అడుగుతా ఉండాలి దేవుని అడుగుతా ఉండాల దేవుని సన్నిధి గోజారుతుండాల ఆయన కాలు పట్టుకొని అడుగుతా ఉన్నాడు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వాదించు అన్నాడు ఆశీర్వించే వరకే వదలలేదు మన జీవితంలో కూడా ఏదైనా కానీ పొందుకున్నంత వరకు దేవుని ఒక కాలు అనేది వదిలొద్దు దేవుని ఒక ఎప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటావో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కోచాడుతూ ఉంటావు దేవుడు నీకు సమీపం అవుతుంటాడు ప్రతిరోజు ప్రతిరోజు దేవుడు నీకు దగ్గర అవుతుంటాడు నువ్వు దేవునికి దగ్గర అవుతుంటావు ఏ విషయమైనా కానీ ఏ డిఫరెన్స్ కూడా లేకుండా నువ్వు ఏం చేస్తావంట దేవునితో నువ్వు ఉంటావంట నీ ఫ్రెండ్తో నువ్వు ఎట్లా మాట్లాడుతావు అలానే దేవునితో మాట్లాడుతుంటావంట ఆ ఎక్స్పీరియన్స్ ఎలా కలుగుతాదంటే ప్రతిరోజు ఒక సమయం అనేది దేవునికి నువ్వు ఇవ్వాలి ఆ సమయం అనేది తీసుకొని దేవుని ఒక సన్నిధిలో కూర్చున్నట్టయితే దేవుడు నీకు ఈయన లేని నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోకుండా దేవుని ఒక స్వరం వినకుండా దేవుని ఒక వాక్యం చదవకుండా దేవుని ఒక వాక్యం సేవ చేయకుండా నాకు బ్లెస్సింగ్ కావాలా నాకు ఇది కావాలా నాకు అది కావాలని అడిగినట్టయితే ఎలా దొరుకుతుందండి దేవుని ఒక సన్నిధిలో కూర్చొని గోజాడుతుంటేనే కదా మీకు సకలము దేవుని సమకూర్చాడు దేవుని ఒక వాక్యం అంటుంది నాకు నీతి రాజ్యం వెతికినట్టయితే సకలము నీకు సమకూర్చుతాను అంటుంది అవునా కదా నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు దేవుని ఒక రాజ్యం నీ పనిలో వెతుకుతున్నావు నీ సంపాదనలు వెతుకుతున్నావు నీ కుటుంబ విషయంలో వెతుకుతున్నావు నీ ఫ్రెండ్స్ దగ్గర వెతుకుతున్నావు అతను సాయం చేస్తాడు ఇతను సాయం చేస్తాడు అనేసి నువ్వు అక్కడిక్కడ గోజరుతున్నావు కానీ దేవుడు నిజమైన దేవుడు ఉన్నప్పుడు ఇంకెందుకండి అక్కడిక్కడ పరుగుమన్నది దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని గోజరితే దేవుడు ప్రతి ఒక్కటి దేవుడు అది వితౌట్ డౌటింగ్ వితౌట్ డౌటింగ్ అంట ఫేత్ అనేది అప్పుడు నీకు ఇంక్రీజ్ ఫేత్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అంటే సమయం గడిపినప్పుడే దీంతో సమయం గడపకుండా దేవా ఎసో ప్రభ నాకు ఎట్లా డౌట్గా ఉంది ఎసోప్రభ దేవా నాకు ఎట్లా అనిపిస్తుంది ఎసోప్రభ ఏమో ఎసో ప్రభ నీ మనసులో నువ్వుతో నీవు నువ్వు మాట్లాడుకుంటే ఏమి కూడా జరగదు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తే సైతం రాజాలు కూర్తాయంట కూర్చొని చూడు ప్రార్థన చేసి చూడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటాకాలు జరుగుతాయంట వాడు బలశాలి సైతం బలాశాలి ఉన్నప్పుడు నువ్వు కూడా బలం పొందుకోలో కదా యుద్ధంకి మనము ఉత్త చేతులతో వెళ్తామా వెళ్ళాం యుద్ధ చేతులతో వెళ్ళినట్టు అయితే గాయపరుచుకొని మనల్ని మనం గాయపరుచుకొని మనం వచ్చి వస్తాం దేవుని సన్నిధిలో గడుపుతుంటే దేవుడు నేను పశ్చాత్మతో నింపుతాడు వివేక వర్గంతో నింపుతాడు ప్రతి ఒక్క వర్గంతో నింపి దేవుడు నేనేం చేస్తా స్థిరంగా పెడతాడు తావి విశ్వాసంతో వెళ్ళి నా యేసు బ్రహ్మణ నా తోడు ఉన్నాడు అనేసి రాయిని తిప్పి వేసినప్పుడు ఆ గోలియాత్ పడిపోయిడు ఈజ్ అ జైన్ ఇతనికి అతనికి పోలికలనే లేదు ఆయన విశ్వాసంతో అడిగిపెట్టి రోషంతో అడిగిపెట్టి నా ఇజ్రాయల్ ప్రజలను అంటవా నా యొక్క వంశాన్ని అంటవా అనేసి ముందెళ్ళిండు విశ్వాసంతో వెళ్ళిండు సైతం కూలిపోయింది దేవుడు ఆయన హెచ్చించిండు ఒక రాజుగా పెట్టి నిజంగా అంటున్నా దేవుని ఒక సన్నిధిలో నువ్వు గోచార్తుంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి మినిమం ఒక వ్యక్తి ఒక వ్యక్తి చెప్పుకోండి అతను అంటుండడు టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ గడపకపోతే దేవుని సన్నిధిలో గడపకపోతే నాకు ఏదో ఉంటుంది అతని పేరు గుర్తుకొసతే సంథింగ్ టేలర్ అనేసింది అతని లాస్ట్ పేరు గుర్తుంది అతను అంటాడు నాకు దేవునితో సమయం గడపకపోతే నాకు ఆ రోజు మొత్తం వింతగా ఉంటుంది ఏదో చెయ్యలేదు ఏదో నా జీవితంలో చేయలేదు పొద్దున్న లేస్తాడంట దేవునితో గడుపుతానంట దేవుని సన్నిధిలో మోకాలు ఉంటాడంట ప్రతిరోజు దేవునితో నేను స్టార్ట్ చేయాలంట ప్రతిరోజు నీ యొక్క రోజు అనేది దేవుడితో స్టార్ట్ చేయాలంట అంటే ప్రార్థనతో స్టార్ట్ చేయాలి పొత్తున మూడు గంటలకు లేవండి లేదు కుదరదు అంటే నాలుగు ఐదు గంటలకు లేవండి ఆరు గంటకు లేవండి దేవునికి వస్తా అనేది ప్రార్థన చేయండి వెళ్ళండి ఆఫీస్కి ఆఫీసులు ఉన్న మేనేజర్ ఎవరైనా కానీ పడిపోతాడు వాడున్న సైతం పోతుడు వాడినితను గట్టిగా మాట్లాడేటాడు మెత్తగా మాట్లాడతాడు వాడిని ఇతను కసుకున్నవాడు నవ్వుతాడు ఎప్పుడు నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి వారికి నువ్వు పరుషాత్మం పొందుకొని వెళ్తుంటే ఏమైందంట అపోసులు పరుషాత్మం పొందుకొని వెళ్తుంటే వాళ్ళ నీడ వాళ్ళ నీడ ద్వారా స్వస్థత అది చదివినప్పుడు నేనైతే ఆశ్చర్యపోయినా నీడ ద్వారా సుస్థ సుస్థత పొందడం ఏం అంతగా ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నా అంట వాళ్ళు దాన్ని బట్టి అర్థమైందంటే అంతగా వాళ్ళు ప్రార్థన జీవితం కలిగి ఉంటుండే నువ్వు ఈ రోజు కూడా ఈ రోజు నుంచి దేవుని ఒక రా దేవుని ఒక సన్నిధిలో గడిపి నీ యొక్క డే స్టార్ట్ చేయాలంట దేవుని సన్నిధిలో గడిపి స్టార్ట్ చేయాలంట ఈ స్టార్ట్ యువ డే విత్ గాడ్ నువ్వు దేవునితో స్టార్ట్ చేసినావంత దేవునితో నడుచుకొని వెళ్ళినావంటే దేవుడు నీకు కావాల్సిన మొత్తం మిశ్రణ అయ్యో నా బిడ్డకి ఇది అయ్యన్న బిడ్డకి ఇది కావాలంట అయ్యన్నా బిడ్డకి స్వస్థత కావాలంట అయ్యన్న బిడ్డకి ఇది కావాలంట అనేసి దేవుడు ఏం చేస్తాడంట ప్రతి ఒక్కడు ఇస్తా పోతుంటాడంట అన్ని చూసి వీళ్ళ దేవుడు గొప్ప దేవుడని పలుకుతాడంట ఎప్పుడు నువ్వు దేవంతం గడిపినప్పుడే దేవుడు ఇవ్వణిస్తాడు గడపకుండా దేవా ఈశ్వర నీకు సూత్రం నా కాత్రం అంటే జరిగిన విషయం అది నీ జీవితంలో మెరాకల్స్ కావాలంటే మోకాల మీద ఉండాల్సిందే మంచి మంచి భక్తులను చూసి మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నట్ట భక్తి సింగ్ మోకాల మీద ఉండి ప్రాథం చేస్తున్నంట భక్తి సింగ్ భక్తి సింగ్ ప్రార్థన చేస్తుందంట ఆ రోజు ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టినంట లంచ్ ఏమో ప్రొవైడ్ చేయాలి వారికి లంచ్ డిన్నర్ ఏదో ప్రొవైడ్ చేయాలంట ప్రొవైడ్ చేసినప్పుడు ఏమి లేదంట వండలేదంట చేయలేదంట ఏమి లేదంట ఇప్పుడు అతని దగ్గర ఉన్న శిష్యులు వచ్చా అంటున్నానంటాస్టర్ గారు బ్రదర్ ఏమి కూడా లేదు ఉండడానికి ఏమీ లేదు పబ్లిక్ ఇంతకన్నా వచ్చిరు ఏమి చేద్దాం ఏదైతే ఉంది దాంతో మీరు స్టార్ట్ చేయండి వెళ్ళండి అని చెప్పినట్టకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నంట ఈయన వస్తుందంట అడుగుతున్నంట ఏమి చేద్దాం దైవజనుడ అంటే మీరు వెళ్ళండి ప్రార్థన చేయండి దేవుడిస్తాడు వస్తుందంట అడుగుతున్న మీటింగ్ మీటింగ్ అనే ఎండ్ అవుతుంది మీటింగ్ అనేది ఇంకొక హాఫ్ అవర్ ఎండ్ అవుతుంది ఏం చేశామంటే ప్రార్థన చేస్తున్నా దేవుడు జవాబు దిస్తున్న మీరు వెళ్ళండి అని అనమాట అప్పటికి ప్రార్థన ముగించేటంట ఒక రెండు లారీల నిండా ఫుడ్ అనేది వచ్చిందంట ఎవరో ఒక రిచ్ కిడ్ ఒక రిచ్ అంటే రిచ్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఏదో జరిగి అన్నం మిగిలిపోయిందంట వాళ్ళు ఇక్కడికి పంపించారంట ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉంది అక్కడిక్కడ పంపించడం ఏందనేసి ఆ ఒక సభకి ఒక పబ్లిక్ మీటింగ్ పంపించారంట మోకాళ్ళ మీద ఉండి చేసినప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్కి దేవుడు సమకూర్చలేదా ఎంతో రుచికరమైన భోజనం తింది వివాహం అంటే అర్థమైంది కదా వివాహం ఈ యొక్క పెళ్లి భోజనం ఎట్టుంటది అన్ని రకాలు ఉందంటారు ఆయన అంటున్నాంట నిజంగానే భక్తి సింగ్ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఎన్నో ఇస్తున్నట్టనకి నీ యొక్క జీవితంలో మోకాలు జీవితం ఉండాలి లేదు అంటే సైతం రాజు కూలది జరగది బ్లెస్సింగ్ రాదు నీ జీవితంలో ఈ రోజు నుంచి బ్లెస్సింగ్ కావాలంటే నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఈ యొక్క అన్ని జనం ముంగట నీ ఫ్యామిలీ ముంగట నీ యొక్క బస్తీలో నీ యొక్క కాలనీలో తలాగా ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలని నువ్వు ఎంత ఎన్ని సభలు ఎన్ని సభలు ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయినా ఎన్ని చర్చకి వెళ్ళినా ఎంత ఎంత పెద్ద పాఠను కలిగి ప్రార్థన చేసుకున్నా కానీ ఈ సొంత జీవితంలో నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమి కూడా జరగదంటావు ఏమి కూడా జరగదంటావు ఆకలి అయితే నువ్వాడగల కదా అయితే నువ్వాడగల అలానే దేవుని దేవుని నుంచి అన్ని పొందుకోవాలా అన్ని కావాలంటే నీ యొక్క డే అన్నది దేవుని నుంచి స్టార్ట్ కావాలంట ఇంకొకటి దేవునితో నీకు ప్రతిరోజు వన్ అవర్ అనేది స్పెండ్ చేయాలంట మినిమం వన్ అవర్ అనేది స్పెండ్ చేయాల పాటలు పాడతావో వర్క్షిప్ చేస్తావో ఒక్కొక్కటి యాడ్ చేసుకుని పోతుండ అప్పుడు దేవుని యొక్క రాజ్యం కనిపిస్తుంటుంది దేవుని యొక్క స్వరం వినిపిస్తుంటుంది దేవుల్లో విశ్వాసం అనేది ఎదుగుతూ ఉంటుంది ఆ విశ్వాసం ద్వారా ప్రతి వితౌట్ డౌటింగ్ విని విదౌట్ డౌటింగ్ Everything happens in His name. David turns. There is a firmmer that I pray for. Our appointed pleas to take a place in time. Good, good, good. Good, good Beispiel. Patents are good, good. Good. Good, pure facile love. Don't be afraid of praying for the Lord to школ just yet. నో హెవర్ అంటే ఎవ్వరు కూడా ఫ్యూచర్ గురించి ప్రొడెక్ట్ చేయలేరు కానీ దేవుడు నీకు ఆ ఫ్యూచర్ ప్రొడెక్షన్ ఇస్తాడు చూపిస్తాడు నీ జీవితంలో చేయబోతున్నా నీ కుటుంబం ఈ యొక్క ఆపతి రాబోతుంది నువ్వు ప్రాధం చేయి ఎప్పుడు నువ్వు దేవునితో సమీపంగా ఉన్నప్పుడే కదా నువ్వు దేవునితో ఆనుకొని ఉన్నప్పుడే కదా నువ్వు దేవునితో సమయం గడపకుంటాను దేవు ఐశ్వర ప్రభావాన్ని నన్ను బ్లెస్ చేయి దేవ ఐశ్వర ప్రభాన్ని దీవించి దీవించు అంటే ఏ నుంచి దీవిస్తాడు ఐశ్వర్భ దేనొక సన్నిధులు గడిపినప్పుడే దేనొక సన్నిధులు గడిపినప్పుడే ఎప్పుడు సమయము ఉంటే అప్పుడు ప్రార్థన చేయి ఇరవై నాలుగు ఒక గంట దేవునికి వీలకపోతే ఎలా మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవా యశ్వ్రభ ఇది నా జీవితంలో జరుగుతుంది యశోప్రభ ఇట్లా అవుతుంది యశోప్రభ అట్లా అవుతుంది యశోప్రభ నీకో సమస్యల గురించే కానీ ప్రార్థన జీవితం అనేది ఉండనే ఉండదు నేను వాక్యం చల్విస్తుంది ప్రార్థన జీవితం కలిగినప్పుడు ప్రార్థన జీవితం ఉన్నప్పుడే నీ యొక్క జీవితాన్ని మినకల్సి జరుగుతుంది గడపండి దేవునితో స్వరం వినండి ఆయన ఎంతో సమీపంగా ఉన్నారు మీకు నేను అంటున్నా దేవుని ఒక ఆ ఒక సన్నిధిని ఆ ఒక టేస్ట్ నేను పొందుకుంటున్నాను నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఇంట్లో అంటున్నా కాబట్టి తిని నాకు వేరే పనే లేదు తిని వేరే పనే లేదు నాకు పుట్టి ప్రార్థన చేయాలా భాషలతో మాట్లాడాలా కొత్త పాటలు నేర్చుకోవాలా పైపు చదవాల పండుకోవాలా మళ్ళా లేవాలా తినాలా మళ్ళా ప్రార్థన చేయాలా మళ్ళీ వంటకో లేస్తేనే నేను నిద్రంచి లేస్తేనే ప్రార్థన చేసేస్తున్నా నోట్లో ఏదో ఒకటి వస్తుంది అది అలా ఎలివి అని వస్తుంది ఏసు రజ అని వస్తుంది పరిశుద్ధాన్ని వస్తుంది నాల్కి అలవాటు అయిపోయింది అలవాటు చేసేస్తాం చేసేస్తాను నేను ఈ ఒక్క నెలలా నువ్వు అలాంటి జీవితం కలిగి ఉండాలి దేవంతో గడుపు గడుపుతా ఉండాల నిజంగా మీ జీవితంలో దేవంతో స్పెండ్ చేయడం స్టార్ట్ చేయండి దేవుడు మీకు తప్పకుండా జీవం దేవుడు యొక్క చిన్న వాక్యం దీవించుకాక సోత్ర మజ పరిశుద్ర సర్వ సృష్టికర్త మహోన్నతను నీకు వంద అజ అవునేశ్వర ప్రభు సూత్రం అజా పశుల సర్వ సృష్టి జరుతానికి వంద రాజా వాకిందరో మీరు మాట్లాడేందుకు వందన రాజా అవున మీతో మేము సమయం అనేది గడపాలా దేవ యశ్వభ ఇదిగోసుప్రభ ప్రతి ఒక్కటి మాకు సమ్మకూర్చండి అవున యశ్వభ మీ యొక్క సన్నిధిలో ప్రతిరోజు రావాలి ప్రతిరోజు గోజాడుతూ ఉండాలి దేవస్సు ప్రభావ ఈ యొక్క దేవ యశ్వరప్రభ వాకిందర మాట్లాడేందుకు వంద చేసు ప్రభా ప్రతి ఒక్కటి దేవయేశ్వర ప్రభామ జీవితం నెరవేర ఈ యొక్క ఆత్మ కన్ చేర్పించి సహందేమని వేసిన ప్రశాంతం రే అమ్మాయి ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థించండి సిస్టర్ మహానతగా జీవంగల తండ్రి నీకే వందనాలు ప్రభా రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలుగు ప్రభావ ఇంకా మాకు యసు ప్రభు మీరు మాతో మాట్లాడినారు ప్రభ జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభ యేసు ప్రభ నీకు వందనాలు తండ్రి మాలయసు ప్రభావ జ్ఞానం కొద్దుగా ఉంటే యేసు ప్రభ మమ్మల్ని బలపరుస్తున్నదేవా దీక్ష ప్రభా ఆశీర్వదిస్తున్న ఏ మాత్రం అడిగిన సన్న విశ్వాసం ప్రభా వందనాలైనా ప్రతి ఒక్క నంటను జాగ్రత్త పడాలా యేసు ప్రభ నీకు విధేత కలిగి మేము జీవించాలా రేవా మళ్ళీ ఎటువంటి పాపం సహాయపడండి ఇంకా నీకు నాకు అటు కూడా ఉంటో ఇంకా మమ్మల్ని భద్రపరచండి రేవాన్ని సన్నిధిలో యేసు ఇంకా వాక్య మమ్మల్ని భద్రపరిచి జీవించి ఆశీర్వదించి మీరు రాకడికే మమ్మల్ని తండ్రి యేసు ప్రభానికే వందనాలు సూత్రంలో చెల్లిస్తున్నాం పైన వాక్య నిరికాటి సాధింప చేయండి ఏసుప్రభ నికు వందన స్తోత్రం నైనా మరి ఎంతమంది ఏసు ప్రభావ ఎంతమంది బాబేదో ప్రభావ పల కుటుంబాల కోసం ప్రార్థించడం జ్ఞాపకం చేసుకోండి ఏసు ప్రభు రవి చ్రదర్ తాకండి స్వచ్చ పరిచయండి లేదా అప్పుడ జరగాల ప్రభు ఏసు గొప్ప అద్భుతం మీరు జరిగించండి ఆ బిడ్డ తలనిసారి స్వచ్చత పొందాలా కొత్త కొద్ది కూడా నార్మల్ ఉంటామని ఆపరేషన్ చేస్తా అన్నారు ప్రభు స్వస్థత దయచేయండి విడుదల దయచేసి రక్షించుకొని నా మనకే మ్యామ్ తెచ్చుకోండి బ్రదర్ ముట్టండి క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేయండి ప్రభు ఏసు ప్రభ ఇంకా సంపూర్ణంగా ని సంధికొస్తాన్ని సహాయం చేసి ఆ కుటుంబాన్ని అంతా రక్షించుకోండి ప్రభా రీనత్స ముట్టేడి తాకండి ప్రభ మరి పక్షవాతం ఎంతో బాధపడుతుంది నాయన మా బ్రెయిన్ ట్యూమర్ ఎంతో సర్జలు జరుగుతున్నాయి ప్రభ జరగకుండా ప్రభ అక్కడ స్వచ్ఛత కలగాల యేసు సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకోండి ప్రభ ఆ కుటుంబానికి విడుదల దయచేయండి ప్రభ నిన్న నామంలో ప్రభ కుటుంబం అంతా ఇంకా విశ్వాసంకు బలపరచండి నాయన కుటుంబం మీ సరస్వతనికి నడిపించండి మతం నుంచి విడుదల పొందాలా ఏసుప్రభ నీకు వందనాలు ప్రభ రైతు పుస్తవాళ్ళ భర్తకి ఇంకా విశ్వాసం ఆ కుటుంబంతో విడుదల చేసేయండి ప్రభా కాపాడండి పాప బాబుని దీనికి ఆశీర్వదించి మంచి చదువుకోవాలి ఉన్నత స్థాయి ఎదుగురుగాక వాళ్ళు రక్షింపబడి సేవ చేయను కాక ని రాజ్యం కట్టబిడ్డగా వాడబడాలా అంతమన్ ముట్టండి కాకండి ప్రభా మరి తొంభై ఏళ్ళు నుంచి ప్రభా చేయను అంటున్నారు ప్రభా తొందరగా జరగాల ప్రభావ మీరే కారం జరిగించండి ఆ బిడ్డకు తోడే నటించి విజయాన్ని దయచేసి సంపూర్ణంగా స్వతంత్రంగా విడుదల పొందాలా కుటుంబం తరక్షించుకోండి మరి యేసు ప్రభుత్వ పాపం ముట్టండి మరి చెయ్యని చేసిన తీసివేసిన ప్రభా మీకే కొట్లాది వంట అది చక్కగా అత్తుకున్న శక్తి దయచేసి మీరే ప్రభా సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభా సుందర బిదల ముట్టాడు కాదండి ఏసుకృష్ణ నామ తాగో నుంచి విడుదల పొందాలా ప్రభ బిడ్డ ఏసుకృష్ణ నిమ్మ నుంచి సంపూర్ణంగా విడుదల దయచేయండి ఆ సంపూర్ణంగా సేవ చేయాల ప్రభ నీకు సమర్పించుకొని సేవ చేయడం రక్షించుకోండి ప్రభ నాకుల ఫ్యామిలీల బ్రదర్ ముట్టండి కాకండి ప్రభ నిర్నీయ సర్జరీ యేసు ప్రభా సక్సెస్ఫుల్ జరగాల ప్రభా నిరేకారం జరిగించి ఎన్ని ఎసు ప్రభా అనారోగ్యంగా ఉన్నా నువ్వు సంపూర్ణంగా దయచేసి యశసు ప్రభా విడుదల దయచేసే దేవుడ ప్రభ కుటుంబం అంతా రక్షించుకోండి మన శివదాసు బ్రదర్ ముట్టండి మన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది ప్రభా ఆ ఎవర్నెస్ ప్రభా ని సన్నిధిలో ఎసు ప్రభా నిరాజాన్ని కట్టబిడ్డగా వాడబడాల ప్రభ ఆ కుటుంబం అంతా రక్షించుకోండి ప్రభ ఆ కుటుంబం అంతా విడుదల దాచేయండి దురాత్మ శ్రీకర్షణ గర్తించి విశాఖగా నిలబెట్టండి ప్రభ మరి ముట్టడి తాకండి ప్రభా మరి అసెంబ్లీ అయింది ప్రభా రైతు నామాలతో అప్పుడే చక్కగా నడవాలా ప్రభా ఆ కాళ్ళ రాడు తీసుకువేబడాలా సంపూర్ణంగా విడుదల దాని పోషించండి ప్రభ మీరే కారం జరిగించి నినామనికే మమ్మల్ని తెచ్చుకోండి మరి చంద్రేకల ముట్టడి ప్రభా అ సంపూర్ణంగా మరి భయంకర రోగం నుంచి విడుదల చేసినవన్నీ మరి వాక్యం ప్రభా తప్పం స్వతాన్ని వాత్యం సెలవుస్తుంది కనుక ప్రభా ఏతు కృష్ణాల స్వచ్చత పొందింది ప్రభా అందుకు వందరాలు ప్రభా ఇంకా సంపూర్ణంగా స్వచ్చత పొందాలా ప్రభా కుటుంబంతో రక్షింపబడాలా మీరే కాలం జరిగించండి దిల్ ముట్టి తాకండి దేవా అప్పుడకు మంచి జాబు నాయన కలిగించండి దేవా మరి బ్రదర్ సిస్టర్ సేవలో బలంగా వాడబడాలా యేసు ప్రభా వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు ప్రిల్లని బట్టి మీకు వందనాలు సహాయం చేసి రక్షించుకుని నామనికే నా తెచ్చుకోండి యేసు ప్రియను కూడా ముట్టిడి తాకండి చిన్న పాపకు మంచి ఆరోగ్యం స్వస్థించండి కాలు చక్కగా తక్కువ ప్రభా మీరే కాలం జరిగించండి దేవా ఏసుకృష్ణున కుటుంబంతో రక్షింపబడాలా ఏసు ప్రభని అను నడిపించింది అక్కడ తెచ్చపరచుకోండి అనుమాచ ప్రార్థిస్తున్న దివాడ ముట్టకండి దివా అవిడ యేసుకృష్ణ నామం ఉన్నదివా మన సంపూర్ణంగా స్వస్థత పొందాల ప్రభావ విడుదల పొందాల ప్రభ కుటుంబంతో రక్షింపబడాలా నిరే కారం జరిగించిన నామనికే మేము తెచ్చుకోండి ప్రభావ నీకు వందనాలు ప్రభా అన్ని మీక పాపను ముట్టాడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం సుస్థత దండి మరి యేసు ప్రభా హుగర్గడానికి దీన్ లేదు ప్రభా లో జరగడానికి దీని లేదు ఆ దృష్ట చ దురాత్మ శక్తులు రేసు గర్తించండి ఆవిడ కొత్త ఒకది పూర్తి నార్మల్ రావాలా ప్రభా మీరే కారం జరిగించండి ఆ చిన్న పాపకు మీరే చూడండి బలమైన అత్తంతో తాకండి ప్రభా కుటుంబంతో రక్షించుకోండి ప్రభావ నేచు ప్రభాత కళ్యాణ శిక్షలు ప్రార్థిస్తుంటే వాచు ప్రభా నీకు వందనాలు ప్రభావ ఆవిడ చేసుకృష్ణ నామంలో కోళ్ళ నుంచి విడుదల పొందాలా ప్రభు ప్రభావితల పొందిన విధానం బట్టి వందరాలు ప్రభా కాకపోతే ఇంకా బలమైన సేవ చేయాలి బలమైన పాత్రక మీరు వాడుకోండి ఏసు ప్రభా కుటుంబం తా రక్షించుకోండిదేవా ఇంకా సేవలో బలంగా వాడబడాలదేవా గురమే తగదు మరమాల చేత మీరు మాట్లాడి మీరు రాకడకే కుటుంబం అంత సేవ చేయను కాక బలమైన పాత్ర వాడుకోండి మీ తాసిబిడిగా నిలబెట్టండి సిమోత్తి ప్రజలను ముట్టడి తాకరండి ఏసు ప్రభావానికి ప్రభా ఏసుకృష్ణ స సేవకుడుగా బలమైన సేవ చేయాలా ప్రభావ మరి యేసుప్రభ ప్రతి ఒక్క దాంట్లో స్వచ్ఛత దయచేయండి ఆ బిడ యేసుకృష్ణ నామంలో దేవా కాలం చేయండి ప్రభు యేసు ప్రభాన్ని నీ కాలం జరిగించే నెరవేర్చే ఏది జరిగినా నీ మహిమ కొరకే ప్రభావ ఇంకా సత్యం తెలుసుకుని ధ్యానం దయచేసి సత్యాన్ని ప్రకటించే బిడ్డ వాడబడాలా ఆ బిడ భర్త బోధన నుంచి సంపూర్ణంగా సత్యాన్ని బోధించాలా మతం నుంచి విడుదల పొందాలా మీరే కాలం నాగేశ్వర బ్రదర్ ప్రార్థిస్తున్నాను తెవా లంచ్ లో ప్రాబ్లం నుంచి కిడ్నీల ప్రాబ్లమ్స్ కూడా విడుదల పొందా ప్రభు అప్పుడే రక్షింపబడ్డాడు ప్రభావ వెనకాడిగేసింది ప్రభావ ఐసుకృష్ణ నామలతో ఇంకా నిశ్వాసాలు బలపరచబడాలా ప్రభు ఐసుకృష్ణ అప్పుడే కాశ కాపాడండి ప్రతి ఒక్కటి స్వచ్ఛత విడుదల పొందుకొని ని సాక్షేదిగా నిలబడాలా తె నితిన్ బ్రదర్ ముట్టండి ఆ మరి కాలు విషయంలో ప్రార్థిస్తున్నాం లేదా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ప్రభావ ఆ దేశకృష్ణ నామాలు అక్కబడును మీరే కారం జరిగిచ్చండి దేవా బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేసి రక్షించుకోండి నామానికి మహమ తెచ్చుకోండి నా తండ్రి ఏసు ప్రభానికే వందనా స్తోత్రం చెల్లించిన ప్రభా జీవంగ తండ్రి నీకే వందనాలు ప్రభావ ప్రభానికే వందన కుటుంబాలంతా రక్షిపబడాలా నీరాకడకే సిద్ధపడాలా దేవా ఏసు ప్రభా నరాకర చిత్తరులంత శక్తి దయచేసి ఏసు ప్రభా మెన్షన్ బ్రదర్ విషయాల కొడుకు విషయంలో ప్రార్థిస్తున్నా నరేష్ ప్రభ ప్రతరి పచ్చి ఆ చిన్న బిడ్డకు చూడలేండి ప్రతొక్కరి నార్మల్ ఉండాలా ప్రేవా నరేష్ ప్రభ ఈ రోజు ఏసు ప్రభా పెద్ద టెస్ట్ చేసిన ప్రభా ప్రతొక్కరిపో నార్మల్ ఉండాలా ప్రభా మెన్షన్ కొడుకుకి మీరే కారం జరిగింది నేను అమ్మనిపై తెచ్చుకోండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా చిన్న బిడ్డ మీ తండ్రి పెంచబడాలా ప్రభా మీరే కారణం జరిగించండి పెద్ద ఒక తెలిసిన పాపంపై చెల్లించి ఆ చిన్న బిడ్డ కనితరించి తెచ్చుకోండి ఏసు ప్రభా నీకే వద్దని రాకడా త్వరలో ఉంది కనుక కుటుంబాలను సిద్ధపడాలా ప్రభా కుటుంబాలు మారు మారుకునే ప్రభా కుటుంబంలో సంపూర్ణంగా మార్చబడింది కాక ఆత్మశక్తి దుష్ట శక్తి రైతు గట్టించి ప్రభావ మనందరూ విడుదల పొందాలా దేవా సమాధానం దయచేసి రక్షించుకోలేన తండ్రి ఎసు ప్రభానికి వందనాలైన ఎసు ప్రభానికి వందన సూత్రం చెల్లిస్తున్నాను దేవా ఈ లోపల ప్రతి ఒక్క బిడ్డ ఎసు రావాలా మీరు చేసిన జ్ఞానం దయచేసి ఇచ్చిన అవకాశంలో వాడుకున్న శక్తి దయచేయండి ప్రభావ ఏసు ప్రభావ ఇచ్చిన అవకాశం ప్రతి నీకు కోట్లాది వందన పదకొంబడి స్థిరపరచండి ఇవాళ సన్నిధిలో వాక్యాంతరంగా జీవించి లోబడాలా ప్రభావ ఏసు ప్రభ కూడా మీకు ఎనమకాన్ని పడిపోయి దీని అయితే ప్రభా నీ గురు పై చూసి పరిగెత్తి ఏసు ప్రభ ప్రతి అతి పరిశుద్ధంగా జీవిత శక్తి దయచేసి ఏసు ప్రభ పతొక్క బిడ్డ మేరకొక అడిగి జీవించాలా ఏసు ప్రభ నీకు వందనాలు ప్రభావ తయారు చేస్తున్నావు ప్రభ ప్రతి ఒక్కొక్క శిష్యులుగా తయారు ఈ లోకంలో ప్రతి పాత్రలు ప్రభావ ఏసు ప్రభు వెంకటీకి వీలేదు ప్రభావ సత్యాన్ని ప్రకటించబడితే మీరు వాడుకోండి ప్రభావ వాళ్ళకున్న భయంకరంగా జీవి జీవితం నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా నీకు సమర్పించుకొని సేవ చేయాల ప్రభా ఈ లోకాంతరం మత బోధ నుంచి విడుదల పొందాలా ఆచారం నుంచి విడుదల పొందాలా దేవ ప్రతి ఒక్క నట కాచి సంపూర్ణంగా నీ కొరకు సేవ చేయాలా ప్రభావ ఏసు ప్రభ భయంకర శ్రమలో వెంకా అడిగేనికి వీలేదు ప్రతొక్క దగ్గర అడిగి ఏసు ప్రభ నీ కొరకు సేవ చేయను దాకా మీరే బలమైన పాత్రగా మీరు వాడుకోండి ప్రభావ ఏసు ప్రభానికి వందరాలు ప్రభ పతోకబెండ్ మీరు ఏపొచ్చుకున్న బిడ్డలే ప్రభ్వ వాళ్ళకి ఏసుకులు సరైన రాకృతంలో అని కూడా గొడమారు మరి మన సైతే మీరు మాట్లాడండి ప్రభావ ఏసు ప్రభావ ఎవరైతే సత్యాన్ని ప్రకటించి మరి అబద్దాన్ని ప్రకటిస్తున్న తర్వాత మీరు మాట్లాడండి వాళ్ళు సంపూర్ణంగా సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలా ప్రభావ నిరేకారం జరిగినామన్కే మేమ తెచ్చుకోండి ప్రభు ఏసు ప్రభానికి వందన స్తోత్రం చలిసం ఈ లోకల భయంకరమైన రోగాలతో పీడింపబడ్డ దుష్ట శక్తులు దురాత్మశ అముఖాలు దుష్ట శక్తుల చీకటన ఖర్చుస్తున్న ఏసుప్రభ రీక్షిరసం పతకంలో విడుదల పొందాల సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకుని నామన్కే మేమ తెచ్చుకోండి ప్రభు ఏసు ప్రభ ఏ బిడ్డకి ఏసుప్రభ అపాయకర శోధన రాకుండా కాచి కాపాడండి భద్రపరచండి దేవా ఏసు ప్రభానికే వందనాలయన ఎవరికి కూడా ఏసు ప్రభా కుటుంబాలు పీడించండికి డీలేదేవా గత కూడా తరుము కొట్టబడి మీరే కాలం జరిగించి నామానికి మేమే ప్రతో ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏసు ప్రభానికే వందన శుక్రం చేసిన ప్రతొక్క బిడ ఎసు ప్రభ యేసుకృష్ణ నామంను ఎక్కడితే ప్రార్థిస్తున్న అక్కడ ప్రతొక్క బిడకు విడుదల దురకాల ప్రభావాన్ని శక్తి దయచేయండి ఏసు ప్రభా బంధకాలను తెలియని కట్టడాన్ని పెట్టండి దేవా ఏసు ప్రభ చీకటి నుంచి వెలుగులకి రావాలా ప్రభావే కాలం జరిగించి ఇచ్చిన వాగ్దాన జీవితం నెరవేర్చడం దాకా వీరే కాలం జరిగించిన నామాలే మేము తెచ్చుకోమని పక్క మేరకు విడుదల దయచేసి ప్రతి ఒక్క నిండా జీవన పొందుకోని సాక్షిగా నిలబెట్టుకోమని నగదు సూత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవ్రహ తోడు రోజా దేవ్రభు ప్రభ సమాధానం ప్రతి ఒక్క బిడ్డ తోడు ఉండేది కాక ఆ మెయిన్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ యూజు